గణపతి ఉపమరవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణస్పత ఆమశ్వన్నోతిసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపే గురు పరంపరా దహర ఉత్తభ్యతే పుండరీకేష్ట ఆకాశైకే ద్యావాపృథివ్యాదీనా అంతసమాధానముపద కాబట్టి లోపల ఉండే ఆకాశము దహరా ఆకాశ అదే ఆకాశం అది ఏమిటని ఇప్పుడు చర్చ ఈ దహరా ఆకాశము భూ భూతాకాశం కాలేదు భూతాకాశము కదాలదు ఎందుకంటే ఒకవేళ ఇది ఇది భూతాకాశమే భూతాకాశం అయితే భూతాకాశంతో కూలిగల్లాగా భూతాకాశాన్ని భూతాకాశంతో పోల్చలేను కదా భూతాకాశాన్ని మరో దాంతో పోల్చాలి అంటే అలా కాదులండి ఆ పరిచ్ఛేదం ఉంటుంది కనుక పుండరీకవేష్టిత ఆకాశం ఇది పుండరీకము చేత చుట్టూ వారబడిన ఆకాశం ఇది అది మహాకాశం కల్పిత భేదాన్ని బట్టి ఉపమాన ఉపమేయభావము పొసగుతుంది అని అలాగంటి ఉపమాన ఉపమేయ భావాన్ని చెప్పచ్చు కల్పిత భేదాన్ని పురస్కరించుకుని ఉపమానోపమేయ భావాన్ని చెప్పవచ్చు ఇక్కడ రత్న ప్రభాకరుడు ఒక అందమైన దృష్టాంతం ఒకటి ఇచ్చాను నేను క్రితం క్లాసులో చెప్పలేదు మీకు ఇబ్బంది అవుతుందేమో అనని అంటే ఒకే వస్తువును ఉపమానోపమేయభావం చెప్పడం కోసం భేదాన్ని కల్పించడం ఇప్పుడు ఆకాశానికి మరో ఉపమానం చెప్పాలి మరో దాంతో కాకుండా ఆకాశానికి ఆకాశంతో కోలికి చెప్పేస్తాడు భేదాన్ని కల్పించకుండా చెప్పడం కూడా భేదాన్ని కల్పిస్తాడు కల్పించి చెప్తాడు సీతాశ్లిష్టవాతి కోదండ ప్రభయాయుత అని ఒక శ్లోకం ఒకటి ఉంది శ్రీరాముడు ఆ కోదండాన్ని పట్టుకున్నప్పుడు కోదండం అంటే ధనుస్సు అది కూడా బంగారంతో చేసి మెరిసిపతో మెలమిల అది పట్టుకుంటే ఆ కాంతిపుంజము ఒక కాంతిపుంజము ఆయన పక్కన ఉన్నట్టుగా అనిపించి ఈ కోదండమును పట్టుకున్న రాముడు సీతను కౌగులించిన రాముడు వలై ప్రకాశిస్తున్నాడు సీతాశ్లిష్ట ఇవ ఆభాతి కోదండ ప్రభయా యుత ఇక్కడ రాముడికి పోలికెవరితోటి రాముడితోటి అది ఎలా కుదురుకుతుంది అంటే రాముని ఎందే భేదాన్ని కల్పించడం ఒక రాముడు కోదండరాముడు ఇంకొక రాముడు సీతారాముడు కాబట్టి ఈ కోదండ కోదండ పరిచ్ఛేదాన్ని బట్టి కోదండరాముడు సీతాపరిచ్ఛేదం చేత సీతారాముడు కోదండరాముడు సీతారాముడు అనే భాషిస్తున్నాడు అని కల్పిత భేదాన్ని పురస్కరించుకుని ఉపమాన ఉపమేయభావాన్ని ఎలా అయితే చెప్పామో అదేవిధంగా ఇక్కడ కూడా దహర దహరాకాశము పుండరీకవేష్టితమైనది మహాకాశము ఎటువంటి వేష్టనా లేనిది అని ఆకాశంలోనే భేదాన్ని కల్పించి ఈ దహరాకాశాన్ని ఆ మహాకాశంతో పోలుస్తాము కాబట్టి ఈ భూతాకాశమే అని పూర్వవక్షం అమండే దానికి సిద్ధాంతం ఏంటంటే సరే అలా పోలిస్తే పోల్చొచ్చు కానీ ఇక్కడ ధరాకాశము భూతాకాశమే అయిన పక్షంలో అది చిన్న ఆకాశంగానే ఉండిపోతుంది ఎందుకంటే అసలే భూతాకాశమే కదా ఇంకా వేరే ఏమీ కాదు అది చిన్న ఆకాశంగానే ఉండిపోతుంది చిన్న ఆకాశంగా ఉన్నప్పుడు ఈ మహాకాశంలో ముల్లోకాలు విశాలంగా ఇమిడి ఉన్నాయి అదేవిధంగా ఈ దహరాకాశంలో కూడా ముల్లోకాలు అదే అంతే విశాలంగా ఇమిడి ఉన్నాయి అనే మాట మాత్రం అది అలా గాల్లో వేలాడుతూ ఉంటుంది దానికి గతి ఉండదు ఎందుకంటే ఇది చిన్న ఆకాశం కదా చిన్న ఆకాశంలో ముల్లోకాలు ఎలా పడతాయి అది చిన్న ఆకాశం అని అన్నామే కానీ భూతాకాశం కాదు అంటే అది వేరే సంగతి అప్పుడు అన్నీ కుదురుతాయి భూతాకాశమే అని మంకు పట్టు పడితే ఏది కుదరు అదే అన్నారు కాబట్టి కల్పిత భేదే పుండరీక వేష్టితే ఆకాశైక దేశే యావా పృథివ్యాదీనాం అంతఃసమాధానం నా ఉపపద్యతే అంతవరకు వచ్చామనుకుంటా కదా ఇంకా శృతిని కూడా అన్నాం ఉత్తరేభ్య దహరాకాశము అని వర్ణించిన మంత్రం మొదటి మంత్రం ఆ మంత్రం తర్వాత వచ్చిన మంత్రాలని చూస్తే కూడా అవి అది భూతాకాశము కాదని స్పష్టమవుతుంది అది ఎలాగంటే ఏష ఆత్మా అపహత పాప్మా విజరో విమృత్యు విజిఘత్స అపిపాసత్యమ సత్య సంకల్ప ఆ మంత్రం అంతా వివరించాను నేను క్రితం క్లాస్లో ఇది చ ఆత్మత్వ అపహత పాత్మత్వాదయ గుణా భూతాకాశే సంభవంతి కాబట్టి అది ఆ దహర ఆకాశము ఆత్మ అపహత పాత్మ విజరము విమృత్యువు అని అలా వర్ణించారు భూతాకాశానికి అన్వయం అన్వయించవు భూతాకాశం ఆత్మ కాదు అది విజరము కాదు విమృత్యువు కాదు అసలు దానికి జరామృత్యువులు ప్రసక్తములే కావు ప్రసక్తములు కాని వాటిని అలా నిషేధిస్తారు దానికి పాపం లేదు పుణ్యం లేదు ఆకాశానికి పాపం లేదు పుణ్యం లేదు అనే మాట అర్థం లేని మాట ఎందుకంటే కర్తకి జీవుడికి పుణ్య పాపాలు ఉంటాయి కానీ ఆకాశానికి పుణ్యం లేదు పాపం లేదు ఈ గోడకి పుణ్యం లేదు పాపం లేదు అలాంటి మాటలు శాస్త్రంలో చెప్పరు ప్రసక్తం కాని దానిని నిషేధించరు కాబట్టి ఈ ఈ ఉత్తర ఉత్తరేభ్య ఇక్కడ వచ్చిన ఈ సత్యకామత్వ సత్య సంకల్పత్వ ఇత్యాది లక్షణాలు ఎన్నైతే చెప్పారో ఇక్కడ ఆరడం అని చెప్పారు ఇవి ఏమీ భూతాకాశానికి వర్తించాం కాబట్టి భూతాకాశం కొట్టిపారేయండి ఇంకా ఇంకేం మిగిలింది జీవుడు మిగిలేడు పరబ్రహ్మ పరమాత్మ మిగిలేదు ఇప్పుడు జీవుని కూడా పక్కన పెట్టేస్తే పరమాత్మ సెటిల్ అవుతుంది అక్కడ దాకా వచ్చినట్టున్నాము यद्यपी आत्मशब्द जीवे संभवती तथा इतरेभ्य कारणे जीवाशंका निवर्तिता आत्माने आत्मानेटल चूसरा इधे जीवड़ को अन्वेवे परमात्मा परमात् कदा आत्मा अंत जीवड़ ఆత్మశబ్దాన్ని అన్యర్థాల్లోనూ వాడతారు దాన్ని కాబట్టి అదిగో ఆత్మ అన్నాడు కాబట్టి ఇది జీవుడే అని మీరు అనొచ్చు నిజ ఆత్మశబ్దం వరకు జీవుడి ఎందు పొసగుతుంది అన్వయిస్తుంది కానీ మిగతా మాటలు ఏమీ జీవుడికి అన్వయించవు ఆత్మ తర్వాత ఏదైతే వచ్చిందో ఇతరేభ్య కారణేభ్య మిగిలిన కారణములు మిగిలిన కారణములు అపహత పాప జీవుడికి అపహత పాత్మత్వం ఎక్కడి నుంచి వస్తుంది జీవుడికి పుణ్యపాపాలు ఉంటాయి జరా ఉంటుంది మృత్యువు ఉంటుంది పుట్టుక ఉంటుంది చావు ఉంటుంది అన్నీ ఉంటాయి జీవుడికి జీవుడు యొక్క జీవుడు కల్పితము పరమాత్మ సత్యము ఉంటే ఇవన్నీ లేకుండా పోతాయి కానీ జీవుడిని పెట్టు కూర్చున్నంతసేపు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఆత్మ అనే ఒక్క శబ్దం మటుకు జీవునికి అన్వయించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ఇతర విశేషణాలను బట్టి జీవశంక జీవుడేమో అనేటువంటి అభి కూడా తొలగిపోయింది అది కూడా లేదు ఇంకా కాబట్టి ఇంకేం మిగిలింది పరమాత్మయే మిగిలినది కాబట్టి ఆ దహరా ఆకాశము పరమాత్మయే ఇక్కడ రెండు వస్తాయి ఇక్కడ మీరు గమనించాల్సింది రెండు ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఒకటి దహరా ఆకాశం అది ఏమిటి అన్నది ఒక ఇష్యూ అది బాగానే ఉంది దాని లోపల ఏదో ఉందని ఇంకొక మాట ఉంది అక్కడికి వచ్చేప్పటికి ఇంకా కొంచెం కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే దహరా ఆకాశము పరమాత్మయే ఇంకా పరమాత్మ లోపల ఇంకేముంటుందండి అలా ఆ ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బందిని కూడా జాగ్రత్తగా బయటపడాలి మనం ఇప్పుడు మన ముందు ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంది అదే ఆ కార్యక్రమం ఉందా ఇప్పుడే పూర్తి చేయాల్సి ఉంటుంది నహీ ఉపాధి పరిచ్ఛిన్న ఆహారాగ్రోపమిత్య జీవస్యా పుండరీక వేష్టన కృతం దహరత్వం శక్యం నివర్తం జీవుడే అని మీరంటే జీవుడే అంటే వాడు చిన్నవాడిగానే మిగిలిపోతాడండి వాడికి పొండరీ పుండరీక వేష్టనము చేత చేయబడిన అల్పత్వం అలా పట్టుకునే ఉంటుంది అది ఎక్కడికి పోదు కాబట్టి జీవుడు ఎందు వచ్చి విశాలంగా ఉండడం అనే మాటే కుదరదు కాబట్టి ఇతర కారణములు అంటే అక్కడి నుంచి కూడా జీవత్వానికి ఆటంకమే వస్తుంది ఎందుకంటే జీవుడు అంటే వాడు అల్పుడే ఉపాధి పరిచ్ఛిన్నుడుగానే ఉంటాడు అరాగ్రోపమితుడు కూడా ఇది కూడా చెప్పినట్టున్నాను ఇంతకుముందు వచ్చింది ఈ పదము సో దబ్బనం కొన అంత ఉంటుందో దబ్బనం పొడుగు మీరు ఆ కోన చూడండి దెబ్బనం పెద్దదిగా ఉంటుందని అధికార కొన అరా అగ్ర సో జీవుడిని అలా పోల్చారు కాబట్టి వాడు అంతే వాడు అల్పంగానే ఉంటాడు ఉండనీక వేష్టన కృత అల్పత్వం వాడికి వదలదు కాబట్టి ఈ అధికత్వమును అంటే ముల్లోకములు దాని ఎందేయిపోతాయి అనే అధికత్వమును చెప్పే వాక్యాలు జీవుడికి అన్వయించవు కాబట్టి ఆ దహరా ఆకాశము జీవుడు కూడా అవడానికి వీలు లేదు ఇతరేభ్య కారణేభ్యన్నారే దాన్ని కొంచెం వివరిస్తున్నారు బ్రహ్మాభేద వివక్ష జీవస్యా సర్వగతత్వాది వివక్ష్యేతే చే అంటే అలా కాదండి అది జీవుడే కానీ జీవుడికి బ్రహ్మతో అభేదం ఉన్నది కాబట్టి బ్రహ్మయందు ముల్లోకాలు ఇమిడి ఉండడంలో ఇబ్బంది లేదు కాబట్టి జీవుడే అని వాడాడు పూర్వపక్ష యొక్క అంటే ఆయన శంకరులు వాడు జీవుడే అని చెప్పి జీవుడికి బ్రహ్మతో అభేదం గనక ఆ ముల్లోకములో ఇవి ఉండట పొసుగుతుంది అని చెప్పి కంటే బ్రహ్మే అని చెప్పుకుంటే అయిపోయింది కదా అర్థమైందండి మీకు అర్థమైంది ముందు జీవుడు ఈ ముల్లోకాలు ఎలా పొసుగుతాయా అని ఒక ఆశంకతోటి కుస్తీ పట్టడము జీవుడికి బ్రహ్మతో అభేదం కనుక ఆ ముల్లోకాలు అలాంటప్పుడు ఇంకా అభేదం ముందే అభేదం చెప్పేసుకుని ఇక్కడ జీవుడు లేడు ఉన్నది బ్రహ్మయే అంటే సమస్య తీరిపోయింది కదా ఆ మాత్రం ఆలోచన చేసుకోకుండా జీవుడు జీవుడు అని పట్టుకుని వెళ్ళాడడం ఏమిటి అంటే వాళ్ళకి వాళ్ళ ఒక పక్షం ఉంది ఆ పక్షం ఏమిటంటే ప్రస్తుతం వీళ్ళు కాల కాల పరిచ్ఛేదానికి లొంగిపోయి ఉంటారు కాలము యొక్క పరిధిని దాకా ఆలోచించలేదు కాలము పెద్ద బంధం సో ఒకప్పుడు మీకు అనిపించవచ్చు ఏదో నేను కాలాన్ని గురించి ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాను అది నాకుండే వన్ ఆఫ్ ది వీడియోస్ ఇంకన సీస్ని మీరు అనుకోవచ్చు మీరు అనుకోండి నేనేం కాదన్ను గో హెడ్ అండ్ థింక్ లైక్ దాట్ బట్ ఇఫ్ యూ థింక్ లైక్ దట్ యుర్ మేకింగ్ ఏ మిస్టేక్ ఎందుకంటే అల్టిమేట్గా మనల్ని బంధించేది కాలమే మనల్ని బంధించి ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను కొడుకు చెప్పిన మాట వింటా లేదంటే బంధించేది ఏమిటి కాలం బంధిస్తున్నాం ఎందుకంటే పెద్దవాడిని అయిపోయానంటే కాలమే కదా నేను తండ్రిని వాడు కొడుకు అంటే ఈ కారణ కార్యభావం ఎక్కడి నుంచి వచ్చింది కాలం నుంచే వచ్చింది కదా ఒకప్పుడు సంపాదించేవాడిని ఇప్పుడు సంపాదన తగ్గిపోయిందంటే కాలమే కదా వీడిని బంధించేది కాలము తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత ఈ ఏమవుతుందో అంటే వీడిని బంధించేది ఏమిటి కాలమే కదా నా మనవడేమో తద్దినం పెడతాడో పెట్టడో నా కొడుకు తద్దినం పెడతాడో పెట్టడో అని వీడు బెంగు పెట్టుకుంటే కాలం వీడిని బంధించేది కాలము భవిష్యత్తు గురించి భయపడుతున్నాడంటే వీడిని ఏది బంధిస్తోంది కాలము ది హ్యూమన్ బీయింగ్ ఈజ్ బౌండ్ బై టైం అధ్యతనే అద్వైతము ఔపనిషదులు చాలా ఇంటలెక్చువల్లీ ఆనెస్ట్గా ఉండేవారు ఒకప్పుడు శంకరుల కాలంలో ఇంచేతనే శంకరుల కాలంలో వారి భాష్యాలను చూస్తే మనకి ఏ సంగతి అర్థమవుతుందంటే ఔపనిషదులు అంటే అద్వైతులే వాడు ఉపనిషత్తు పట్టుకుని అద్వైతం కాకుండా ఇంకోటి మాట్లాడతారు ఆ ఉపనిషత్తులు అంటే అద్వైతులే ఆయన కాలంలో అలా ఉండేది కొంతమంది చాలామంది ద్వైతులు ఉండేవారు వాళ్ళు ఉపనిషత్తులు కాకుండా మిగతా చోట వేరంగం చేస్తూ ఉండేవారు ఇప్పుడు సాంఖ్యులు వీళ్ళు ఉన్నారనుకోండి ద్వైతులు కదా వాళ్ళు ఆ ద్వైత భాగం అంతా వేదంలో అన్నీ ఉన్నాయి వేదం సూపర్ మార్కెట్ లాంటిది దాంట్లో అన్నీ ఉంటాయి సో నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి టీ పౌడర్ కొనుక్కుందుకు వెళ్ళాను టీ పౌడర్ కొనుక్కుందుకు వెళ్తే స్క్రూడ్రైవర్లు పక్కకారులు పెనాలు తప్పేలాలు ఇవన్నీ అక్కడ అమ్మకంకున్నాయి ఇవన్నీ పెట్టారేటండి నాకు కావాల్సింది టీ పౌడర్ కదా అని అనుకోకూడదు ఎందుకంటే అది సూపర్ మార్కెట్ అవి ఉంటాయి అక్కడ నీకు కావాల్సింది నువ్వు వెతుక్కు తీసుకోవాలి సో అదేవిధంగా సో ఈ వీళ్ళు ఈ సాంఖ్యులు ద్వైతులందరూ కూడా కర్మకాండ ఉపాసనాకాండ అక్కడ ఉండే మంత్రాలని పట్టుకొని ఇదిగో ద్వైతం ఇదిగో ద్వైతం అని వెళ్ళాడేవాడు ఉపనిషత్తుల జోలికి వచ్చి వడతారు ఆ ఉపనిషత్తుల జోలికి వెళ్లకుండా అవి చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటాయి వాటికి దూరంగా ఉండిపోతారు ద్వైతంతో వెళ్ళడతారు ఆ రకమైన ఆనెస్టీ ఉండేది వాటికి అంచేతన శంకరులు ఆయనకి ఉపనిషత్తుడు అయ్యి ద్వైతం మాట్లాడిన వాడు ఎవడో ఆయన కాలం అలాంటిది సత్యకాలం కాబట్టి ఔపనిషదులలో భర్తృప్రపంచాచార్యులు ఇత్యార్థులు కొంతమంది ఉండేవారు వాళ్ళు అద్వైతులు కానీ కొంత ద్వైతం కూడా పట్టుకు వెళ్ళాడేవారు అది వాళ్ళకు వచ్చిన ప్రారంభం ఆ ద్వైత వాసన వదిలేది కాదు అద్వైతం అనేవారు కానీ ద్వైత వాసన ఉండేది కాబట్టి వాళ్ళు ఏమనివ్వారంటే ఇప్పుడు వర్తమాన కాలంలో ద్వైతము భవిష్యత్తులో అద్వైతము కాబట్టి వర్తమాన కాలంలో వీడు జీవుడే పరిచ్ఛన్యుడే కానీ భవిష్యత్తులో వీడు బ్రహ్మ అయిపోతాడు కదా ఇప్పుడు బ్రహ్మ కాదు భవిష్యత్తులో అవుతాడు బ్రహ్మ వీళ్ళు బి ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ బ్రహ్మ గొంగళీపురకు సీతా కొంక చిలక వీడు అవుతాడు బ్రహ్మ అయినప్పుడు ఈ మూల్లోకాలు వీడిలో ఇండుతాయి అలా చెప్పుకున్నాం అని కోడపక్ష సరే ఈ పూర్పపక్షం విషయం తెలిసిన తర్వాత తరువాతి కాలంలో ఏమైందంటే శంకరులు తరువాతి కాలంలో వచ్చిన ఆచార్యులు ఏం చేశారంటే అప్పటికే భారతదేశం ఈ బానిసలోకి వెళ్ళిపోయింది మహమ్మద్ గోరీ గజనీ వీళ్ళందరూ వచ్చేశారు దేశంలో ఐక్య భావన లేకుండే ఎవడి దారి వాడిది ఇప్పుడున్న సొసైటీలాగే కాశ్మీర్ వాళ్ళు తీసేసుకుంటారంటే కాశ్మీర్ తీసేసుకుంటే తీసేసుకుని మా తెలంగాణ మాకు అనే ధోరణిలో తెలంగాణ కాబట్టి పోనీ మరొకటి జస్ట్ ఇక్కడ ఉన్నాం కనుక తెలంగాణ అన్నాను కానీ అది అరుణాచల్ ప్రదేశ్ చైనా వాడు తీసుకు తీసుకుంటే మా పోచింపాటు మాకి ఈ లెవెల్లోకి వచ్చేసాం మనం లేకపోతే మా బెల్గామ్ మాకి అని కర్ణాటక వాళ్ళు బెల్గామ్ కావాలి వాళ్ళకి బెల్గామ్ పోనీ మహారాష్ట్రలో ఉంటే నష్టమే వచ్చింది పోనీ ది అదర్వే అయితే బెల్గామ్ కర్ణాటకలో ఉంది మహారాష్ట్ర వాళ్ళు మాకు బెల్గామ్ కావాలంటారు ఏం వాఫరెన్స్ ఇట్ మేక్స్ బెల్గాము మీరు బస్సు ఎక్కి బెల్గామ్ వెళ్ళొచ్చు కదా కర్ణాటకలో ఉంటే మీకేమైంది మహారాష్ట్రలో ఉంటే ఏమైంది డెవలప్మెంట్ వీడు చేయడు వాడు చేయడు సో ఈ రకంగా మహమ్మద్ గోదీ గజనీ వచ్చేప్పటికీ సమాజంలో చిన్నాభిన్నం అయిపోయింది సమాజం అంచేతనే విదేశీయుల దండయాత్రను ఎదుర్కొనేటువంటి నేషనల్ బిల్లు లేకుండే సమాజానికి సమాజం మొత్తం మీద ఆ బిల్లేదు విదేశం వాడుపు తీసుకుంటే తీసుకోండి సోమనాథ్ ఎక్కడో ఉంది కొట్టేస్తే కొట్టేయండి మాకేమి ఇక్కడ మా ఊర్లో దేవాలయం బాగానే ఉంది కదా అనే లెవెల్లో ఆలోచన చేయవరు ఆ విధంగా సమాజం హిందూ సమాజం బాగా పతనావస్థకి చేరుకుంది ఆ దిశ పతన దిశలో ప్రారంభమైంది అప్పుడు సాయనాచార్యులు వేదాలకి భాష్యం రాశారు ఆయన భాష్యం ఎలా రాశారంటే దాంట్లో యాజ్ఞిక భాష్యం రాసి పార్సం అంటే యజ్ఞం తప్ప కర్మ తప్ప ఇంకేమీ లేదు ఆ విధంగా రాసేసారు ఆయన భాష ఆయన పేరే యాజ్ఞిక భాష అసలు మంత్రాన్ని ఆయన ఉపక్రమించే పద్ధతి చూస్తే ఆశ్చర్యవేస్తుంది ఆయన మంత్రం చెప్పగానే ఇప్పుడు గాయత్రి మంత్రం ఉందనుకోండి తత్సమిత నియమం గాయత్రి అది కొన్ని గాయత్రి మంత్రం అంటే అది చూడండి నా సదాసి నో సదాసి ఇక సూక్త మంత్రం ఉందనుకోండి వెంటనే ఉదకుంభ హోమంలో ఈ మంత్రానికి వినియోగము అని ఆయన హెడ్డింగ్ పెట్టుకుని మొదలు పెడతారు ఉదకుంభ హోమం ఒకటి ఉంది అంటే నీటి కుండలో నీళ్లు పోసి ఆ దాంట్లోనే హోమం చేస్తారు నీళ్ళనే హోమం చేస్తారు అది ఒక ప్రక్రియ ఉన్నది అరుణ ఆరుణకేతుక చేయనము అనే కర్మలో అది ఉంటుంది ఈ నాసీయ సూక్త మంత్రానికి అక్కడ వినియోగం అర్థం గురించి ఆయన పట్టించుకోరు అర్థం తర్వాత చెప్తారు ఇంకా చెప్పకపోతే బాగుండదు కాబట్టి చెప్తారు ఆనే సెన్స్లో మీకు భాష్యం కనబడుతుంది దానికి యాజ్ఞిక భాష్యము అని పేరు యాజ్ఞిక భాష్యం వచ్చేసేపటికీ మీకు ఇంకా రిచువలిజం అన్నది ఫిక్స్ అయిపోయింది సొసైటీలో ఎందుకంటే సొసైటీలో వేదమునందు చాలా పెద్ద ప్రీతి ఉంటుంది కదా యాజ్ఞిక భాష్యం ప్రచారంలోకి వచ్చేసి రిచువలిజం ఈజ్ ది ఓన్లీ ట్రూత్ అనే లెవెల్లోకి వచ్చేసింది మనసు రిచువలిజం వచ్చేస్తే సొసైటీ బ్రేక్ అయిపోతుంది ముక్కలు ముక్కల కింద ఎందుకంటే సమత్వం ఉండదు రిచువలిజంలో రిచువలిజంలో విషమత్వమే ఉంటుంది కనుక సమత్వం ఉండదు సో ఆ విధంగా సమాజం అది చిన్నాభిన్నమైపోయింది ఆ టైంలో ఈ ద్వైతాచార్యులందరూ పుట్టుకొచ్చారు పుట్టుకొచ్చి వీళ్ళు ఉపనిషత్తులని కూడా తలకి చేసి పారేశారు అంటే ఏమైంది ఉపనిషత్ అంటే అద్వైతమే అనే ఒక ఇంటలెక్చువల్ ఆనెస్టీ ఏదైతే ఆ కాలం వరకు జీవించి ఉండేనో ఆ ఇంటలెక్చువల్ ఆనెస్టీ కూడా డిజపీర్ అయిపోయింది సొసైటీ నుంచి కాబట్టి ఇంటలెక్చువల్ ఆనెస్టీ లేదు చూడండి ఎక్కడ మీకు కనపడుతుంది కానీ శంకరుల కాలంలో ఆయన భాష ఇవన్నీ నేను భాష్యాలు చూసి నేను డ్రా చేసిన కంక్లూషన్స్ ఈ కంక్లూషన్స్కి సపోర్ట్ సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి నేను ఏదో గాలివాటంగా చెప్పానని మీరు అనుకోద్దు నాతో నేను చెప్పిన మాటలకు అనురూపంగా చెప్పేటువంటి మహాత్ములు ఇంకో కొంతమంది ఉన్నారు లోకంలో లైక్ స్వామి వివేకానంద స్వామి రామతీర్థ అరవిందో తర్వాత స్వామి రంగనాథానంద అఖన్నానందజీ మహారాజ్ మొదలైనటువంటి మహాత్ములు ఎవరో కొంతమంది వేళ్ల మీద లెక్కించదగ్గ మహాత్ములు ఉన్నారు కాబట్టి సో ఆ విధంగా మీకు ఉపనిషత్తులంటే అది ద్వైతమా అద్వైతమా అనే శంకలో పడిపోయింది నాడు ఇప్పుడు ఉపనిషత్తు విద్యాపీఠము అని పెద్ద ఆర్గనైజేషను పెద్ద ప్రాపర్టీ బిగ్ బిగ్ బిల్డింగ్స్ అక్కడ ద్వైతం తప్పించే ఉండదు ఆ స్థితికి తీసుకొచ్చారు కదా మరి సో ఆ ఇదంతా డైగ్రెషను కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఆయన భర్తృ ప్రపంచాచార్యులు అనేవాడైనా ఆయన కాల కాలము యొక్క పరిధిలో ఉండి ఇప్పుడు వీడు జీవుడే భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు అప్పుడు ముల్లోకాలు వాడి ఎందుకు ఇముడుతాయి ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ జీవుడే అని ఆయన ఇటు కాకుండా అటు అలా చెప్పేవాడు చెప్తే ఆయన భవిష్యత్తులో అవుతాడని నా పోనే ఇదే బ్రహ్మని చెప్పుకోవచ్చుగా ఇప్పుడు బ్రహ్మ ఇక్కడ దహరా బ్రహ్మయే దీంట్లో ముల్లోకములు ఇముడుతాయి అని చెప్పవచ్చుగా భవిష్యత్తు దాకా ఆగడం ఎందుకు యత్మత జీవస్ సర్వతవాది వివక్ష్యేత బ్రహ్మణ సాక్షాత్వతా వివక్ష్యత అంటే ఇక్కడ శంకరగ్రంథింది ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ మీరు సర్వగతత్వము సర్వవ్యాపకత్వము అనే ధర్మాన్ని పట్టించాలి ఆ దహరా ఆకాశానికి ఎందుకంటే ముల్లోకములు ఏ ఆకాశమునందు విస్తారంగా విశాలంగా ఎవిడి అదే అదేవిధంగా ఇక్కడ కూడా ఎమిడి ఉన్నాయి ఈ దహరాకాశమునందు కూడా ఎమిడి ఉన్నాయి అని అంటే దహరా ఈ మహాకాశము ఎంతటి సర్వవ్యాపకమై ఉన్నదో ఈ దహరాకాశము కూడా సర్వవ్యాపకమై ఉన్నది అని కాబట్టి ఇప్పుడు ధహరాకాశము సర్వవ్యాపకము అంటే ఇంకా జీవుడు అని చెప్పడానికి వీరు లేదు జీవుడు సర్వవ్యాపకుడు కాదుగా బ్రహ్మ అంటే సరిపడుతుంది అని వాడు వదలడు జీవుడే మరి ఈ సర్వవ్యాపకత్వం ఏం చేస్తావురా భవిష్యత్తులో వీడు బ్రహ్మ అవుతాడు అప్పుడు సర్వ్యా అప్పటి సర్వవ్యాపకత్వం అని చెప్పాడు అది శృతి యొక్క అభిప్రాయము భవిష్యత్తులో రాబోయే బ్రహ్మత్వాన్ని మనస్సులో పెట్టుకుని శృతి సర్వవ్యాపకత్వం అనే లక్షణాన్ని చెప్పింది అది అవడానికి జీవుడే అని అంటే అప్పుడు శంకరులు అంటున్నారు జీవుడు పరిచ్ఛిన్న రూపంగా ఉన్నప్పుడు సర్వవ్యాపకత్వం పొసగదు కదా మరి సర్వవ్యాపకత్వం ఎలా పట్టిస్తావు అక్కడ అంటే ఈ జీవుడే భవిష్యత్తులో బ్రహ్మైనప్పుడు సర్వవ్యాపకత్వము పొసగును అంటే ఆయన అంటున్నారు అలా చెప్పడం ఇప్పుడు ఇప్పుడు దహరాకాశం అంటే జీవుడే ఈయుడే బ్రహ్మ అవుతాడు అప్పుడు సర్వవ్యాపకత్వం పశగును అని చెప్పి బదులు దహరాకాశం అంటే బ్రహ్మయేనండి అది సర్వవ్యాపకము అని చెప్పేవచ్చు కదా అంత సరిపడుతుంది ఎందుకంటే ఎలాగా నువ్వు అభేదమే చెప్పేప్పుడు అదేదో ఇప్పుడే చేయొచ్చు కదా తర్వాత భవిష్యత్తు అనే పదాలు అక్కడేం లేవు నువ్వు కాలానుగతీతమైన తత్వాన్ని గురించి వ్యాఖ్యానం చేస్తూ ఈ వర్తమానము భవిష్యత్తు ఎందుకు ఇన్ని ఇన్ని మతలభులు ఎందుకు దాంట్లో ఇంకొకటి ఏమవుతుంది వర్తమానంలో జీవత్వం సత్యము అనే ఒక తప్పుడు కంక్లూషన్ వస్తుందిగా వాళ్ళకి ఆ కంక్లూషన్ కావాలి కాబట్టి ఆ దృష్టి సరికాదు అయిపోయింది ఎదప్యుక్ బ్రహ్మపురమిరక్ష రాజ ఇవ జీవస్ైదరస్వామినరైకదేవర్తి అస్వితి మీరు పూర్వపక్షాన్ని గుర్తు చేసుకున్నట్లయితే ముందు భూతాకాశ పూర్వపక్షం చెప్పి తర్వాత జీవ పూర్వపక్షం చెప్పే సందర్భంలో బ్రహ్మపురము అని ఉంది కదా ఇది జీవుడు ఎలా అవుతుందిరా నాయన బ్రహ్మపురంలో ఉండే ఆకాశం బ్రహ్మపురంలో ఉండే ఆకాశం అంటే బ్రహ్మవాళ్ళు కానీ జీవుడు ఎలా అవుతాడు అని శంకించుకుని బ్రహ్మ జీవుడనే అర్థం చెప్పవచ్చు అని పూర్వపక్షం మనం చూసాం ఎలాగంటే బ్రహ్మ అంటే వ్యాపించున్నది అర్థం దేహమంతా వ్యాపించి ఉన్నవాడెవరు జీవుడు కాబట్టి జీవుడు ఈ దేహానికి సంబంధించి బ్రహ్మ జీవుడు ఇప్పుడు ఈ ఇంటికి ఈశ్వరుడు ఈయన అని అన్నారు లేకపోతే ఈమె అని ఈశ్వరుడు అంటే పాలించేది ఈమె అన్నారనుకోండి అంటే మొత్తం జగత్తునంతానే పాలిస్తుందని ఆ పాలించువాడని అర్థమా కాదు ఈ ఇంటి మటుక్కి ఈశ్వరుడు ఈశ్వర శబ్ద ప్రయోగం చేయొచ్చు కదా జగన్నాథుడు అనే తోట ఈశ్వరుడు చెప్పినట్టుగానే ఈ ఇంటికి ఈశ్వరుడు ఈయన అని చెప్పచ్చు ఆ అలా వాడచ్చు ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఇది జీవుడు యొక్క పురమే కానీ జీవుడే బ్రహ్మ ఈ సందర్భంలో కాబట్టి దీన్ని బ్రహ్మపురం అని శృతి చెప్పింది అని జీవపూర్వ పక్షాన్ని నిలబెట్టారు అది అందుకుంటున్నారు ఇప్పుడు మీరు అలా చెప్పారు ఏమని బ్రహ్మపురం అనే మాటకే అర్థము జీవుని యొక్క పురమే జీవేమ పురస్య ఉపలక్షితవాత్ రాజ్ఞ జీవస్య ఇదం పురస్వామిన పురైకదేశభక్తిత్వం జీవుడు ఈ పురమునంతనూ వ్యాపించి ఉంటాడు కాబట్టి బ్రహ్మాంటే జీవుడే మరైతే జీవుడు ఇక్కడ పుండరీకవేష్టిత దహర ఆకాశం ఎలా అవుతాడు మొత్తం పురం అంతా ఉన్నవాడు ఇక్కడ ఉంటాడు అంటే అదేం పర్వాలేదు రాజుకి ఒక సిటీ ఉంటుంది రాజు యొక్క అధికారం ఉండే పెద్ద సిటీ రాజుగారి ధాని అది రాజధాని ఆ రాజధాని రాజు యొక్క ధానియే కానీ ఆయన మాత్రం మధ్యలో ఓ బిల్డింగ్లో ఉంటాడు అలాగే ఈ దేహమంతా జీవుని చేత వ్యాపించబడి ఉన్నప్పటికీ జీవుడు మాత్రం ఆ మధ్యలో సెంటర్లో దహరాకాశమై ఉంటాడు కాబట్టి దహరా ఆకాశం అంటే జీవుడే అని పూర్వపక్షులు చెప్పి ఉన్నారు అత్ర భ్రూమహా ఈ అంశాన్ని సెటిల్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే సర్వ సత్యకామ సత్య సంకల్ప విజయో విమృత్యు ఇత్యాది విశేషణాలని బట్టి అది జీవుడు కాదు పరమాత్మయ్యేన నిర్ధారించినప్పటికీ ఇదొక శంక ఒకటి మిగిలి ఉన్నది దీన్ని సెటిల్ చేసేస్తే జీవును కూడా మనం తోసిపుచ్చి పరమాత్మయే ఒక నిర్ణయం వచ్చేస్తుంది అందుకోసం చెప్తున్నారు పరస్యవ ఇదం బ్రహ్మణపురీపురం సత్ శరీరం బ్రహ్మపురమి బ్రహ్మశబ్దస్ తస్మిన్ ముఖ్యవాత్ బ్రహ్మపురం అన్న చోట బ్రహ్మశబ్దానికి అర్థం ముఖ్యార్థమే తీసుకోండి బ్రహ్మశబ్దానికి ముఖ్యార్థమైనటువంటి సర్వజగత్ కారణమైన పరబ్రహ్మ పరమాత్మ అర్థమే తీసుకోవాలయా దాన్ని నువ్వు కుంచనక్కర్లా దానికి ఏదో ఇటు తిప్పి అటు తిప్పి ఈ దేహం వరకు వీడియో వ్యాపించి ఉన్నాడు అని వాడికో బ్రహ్మత్వాన్ని కల్పించి వాడిని బ్రహ్మగా అముఖ్య బ్రహ్మ చేసి పెట్టక్కర్లా అముఖ్య బ్రహ్మ అయిపోతాడు కదా రెగ్యులర్ బ్రహ్మవాడు కదా ఈ ఈ ఇంటికి ప్రైమ్ మినిస్టర్ ఈయనే అంటే ఆ ప్రేమ్ మినిస్టర్ ఒరిజినల్ ప్రేమ్ మినిస్టరా లేకపోతే సెకండరీ ప్రేమ్ మినిస్టరా సెకండరీ అలా చేయకరా రెగ్యులర్గానే పెట్టుకో బ్రహ్మ ఎందుకంటే ఈ దేహము ఈ శరీరము శరీరంగా ఉంటూనే ఆ పరబ్రహ్మ యొక్క పురం పురం అవుతుంది పరసేవ బ్రహ్మణ ఇదం శరీరం పురం ఇది శరీరమే శిథిలమైపోయేదే అయినా కూడా ఆ పర బ్రహ్మకు పురము బ్రహ్మశబ్దము ముఖ్యార్థంలోనే ఇక్కడ తీసుకుంటాము ఎందుకో తెలుసునండి తస్యాపి అస్థిపురేణ అనేన సంబంధ ఉపలబ్ధి అధిష్టానవాత్ ఎందుకో తెలుసునండి ఆ పరబ్రహ్మకు ఈ పురముతో సంబంధము ఉన్నది అది పరబ్రహ్మ సర్వవ్యాపకుడు కదా మరి ఈ పురంతో ఆయనకి సంబంధం ఉన్నదే అంటే ఇట్స్ ఓకే సర్వవ్యాపకుడు కాబట్టే ఇక్కడ కూడా సంబంధం ఉంటుంది పైగా దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఇప్పుడు అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఇప్పుడు జగత్తులో రెండు జగత్తుని రెండు భాగాలు చేయండి లోపల బయట అయిపోయింది కవర్ అయిపోయింది జగత్తు ఇంకేం మిగలది ఇది లోపల బయట ఇప్పుడు నారాయణుడు ఎక్కడున్నాడు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అంతర్ బహిష్ తత్సరం మొత్తం మూడు కవర్ అయిపోయింది అధ్యాత్మము అధిభూతము లోపల అంటే అధ్యాత్మం బయట అంటే అధిభూతం ఇప్పుడు అధిదైవం అంటే నారాయణుడు ఆ నారాయణుడు ఎక్కడా లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అయితే తెలుసుకోవడానికి ఎక్కడ ఉపలబ్ధి అంటే ఒకటి గెట్ హోల్డ్ ఆఫ్ గేట్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అంతటా ఉంది ఆ పోల్స్ మీద ఉంది ఊరంతా ఉంది ఎలక్ట్రిసిటీ ఊరంతా ఎలక్ట్రిసిటీ ఉన్నప్పటికీ ఎలక్ట్రిసిటీ యొక్క రూపురేఖలు మీరు చూడాలనుకుంటే ఏదో ఇంట్లో ప్రవేశించాలి రోడ్డు మీద నిలబడితే మీకు ఎలక్ట్రిసిటీ కనబడదు అలా అనుకోండి దృష్టాంతం ఎలక్ట్రిసిటీని తెలుసుకో ఉపలబ్ధి అంటే తెలుసుకోండిట అండ్ పట్టుకోవడం పట్టుకోవడం అంటే తెలుసు తెలుసుకోవడం ద్వారా పట్టుకోవడం ఇక్కడ పట్టుకోవడం అంటే చేత్తో పట్టుకోవడం కాదు తెలుసు ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఆ లెక్కను వీడు పట్టుకున్నాడు అంటే చేతు పట్టుకున్నాడనా బుద్ధితోటి సో తెలు తెలుసుకోవడం ఎలక్ట్రిసిటీని తెలుసుకోవాలంటే మీరేం చేయాలి రోడ్లన్నీ తిరిగితే మీకు ఎలా తెలుస్తుంది మీరు ఇంట్లో ప్రవేశించాలి ఇంట్లో ప్రవేశిస్తే ఫ్యాన్ దగ్గర దీపం దగ్గర మీకు ఎలక్ట్రిసిటీ తెలుస్తుంది అదే రకంగా పరబ్రహ్మ అంతటా ఉన్నాడు ఎలా తెలుస్తుంది ఆకాశంలో ఉన్నాడని ఎలా తెలుస్తుంది కష్టం కదా సరే తెలిసినప్పుడు తెలుస్తుంది ప్రస్తుతానికి కష్టం నీళ్లలో పరబ్రహ్మ ఉన్నాడు ఎలా తెలుస్తుంది ఇప్పుడు పరబ్రహ్మ అంటే జ్ఞానస్వరూపుడండి జ్ఞానము తెలివి పరబ్రహ్మ యొక్క స్వరూపం పరబ్రహ్మ అంటే ఏదో ముద్దలాగా చోట కూర్చుని ఉంటాడు అనుకోకండి తెలివి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇప్పుడు తెలివి రూపంగా ఉండే బ్రహ్మని ఈ గోడలో మీకు ఎలా తెలుస్తుంది తెలివి తండ్రి చేసి నరసింహస్వామి వచ్చినట్టు అదంతా వేరే సమాచారం డోంట్ స్టార్ట్ దట్టయింకా ఫితం ఉపలబ్ధి మనందరం ప్రహ్లాదులం కాదు కదా మనకి తెలివి రూపంగా పరబ్రహ్మ దొరకాలి ఎక్కడ దొరుకుతాడు అంతా ఉన్నాడు దాంట్లో సందేహం లేదు ఎక్కడ దొరుకుతాడు అంటే ఓ దేహంలో ప్రవేశించు ఎద్రవాడి దేహంలో కంటే నీ దేహంలోకి నువ్వు వెళ్తే మంచిది అక్కడ నీకు కన్ను ఉంది కదా ఆ కన్ను పరిశీలించు కన్ను కన్నుతో దేన్ని చూస్తావో దాన్ని కాదు పరిశీలించడం కన్నుతో దేన్ని చూస్తావో దాన్ని పరిశీలిస్తే అది బాహ్యమైందిగా కన్ను లోపలికి వెళ్ళాలంటే కన్ను ద్వారా లోపలికి వెళ్ళు కన్ను దగ్గర మొదలుపెట్టు చక్షుషక్షు ఆ కన్ను వెనక్కల ఉండి కన్నుకి చూపు అనే శక్తిని అనుగ్రహించేది ఎవరు ఏది అది బ్రహ్మ ముందు నీ హృదయంలో బ్రహ్మను తెలుసుకుంటే నీకు జగత్తంతా బ్రహ్మగోచరిస్తుంది అది దాని స్కీమ్ చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాడు తిరుపతి కాబట్టి కొన్ని కాశీ ఏదో పేరు కాబట్టి అన్నాను అన్యథా భావించకూడదు సో మీకేదైనా తిరుపతి మీద ప్రేమంటే నన్ను మీరు తప్పు పట్టుకోద్దు ఏదో పేరు సో తిరుపతి వెళ్ళాలి దేనికి తిరుపతి వెళ్తున్నావు అని అడగండి అంటే ఏం చెప్తాడు దేవదర్శనం కోసము ముందు నీ హృదయంలో నువ్వు దేవదర్శనం చేసుకున్నావా అని అడిగారనుకోండి అంటే ఏమంటాడు చాలా చాలా ముందు అక్కడ తిరుపతి వెళ్ళి రాని తర్వాత హృదయంలో దేవదర్శనం చేసుకుంటానంటాడు ఇప్పుడు ఉల్టా ఉల్టా కట్టా ఈ పుట్స్ ది బిఫోర్ ది హార్స్ బిహైండ్ ది హార్స్ పెట్టాలి కదా హార్స్ని తీసుకెళ్ళి వెనకాల గుర్రబడిన వెనక్కాల గుర్రాన్ని వెనకాల కంటే గుర్రాన్ని వెళ్ళాలంటారు ఉదాహరణ ముందు కట్టాలి కాబట్టి ముందు నీ హృదయంలో దేవదర్శనం చేయవయా తర్వాత నువ్వు బయట దేవదర్శనం చేద్దు కానీ అంటే వీడికి నా హృదయంలో దేవదర్శనం నాకు అవటం లేదు కాబట్టి తిరుపతి వెళ్తే అక్కడ దేవదర్శనం చేస్తే ఆ పుణ్యం చేత కొంతకాలానికి అంతఃకరణం శుద్ధమై హృదయంలో దేవదర్శనమైతే అప్పుడు ప్రపంచమంతా దేవుణ్ణి వీడు దర్శిస్తాడు అది బానే ఉంది దట్ ఈస్ ఫైన్ కాబట్టి ఉపలబ్ధి అధిష్టానమే కాబట్టి ఇదే బ్రహ్మపురం అంటే బ్రహ్మపురం అంటే జీవుడిపురం కాదు పరబ్రహ్మ యొక్క పురం అనే అర్థం ముఖ్యార్థమే తీసుకోండి ఎందుకంటే సహస్మాజ్జీవఘనాత్ పరాత్పరం పురుషయం పురుషమీక్షతే అనే గడచన అధికరణలో ఈక్షతి కర్మాధికరణలో మంత్రం ఇది కృష్ణోపనిషత్వం సో చూడండి ఈ జీవఘనుడు అంటే ఈ సకల జీవులు ఒకే జీవతత్వంలో ఇమిక్ చేసేయండి అది జీవఘనుడు అంటే హిరణ్యగద్దు మొత్తం ఈ సకల జగత్తు కంటే పరుడు అయిన పైవాడు పరాత్ జీవఘన ఆ పరుడు కంటే పైవాడు పరం పురుషం అంటే పరమాత్మ ఆ పరమాత్మని మీరు ఎక్కడ దర్శించాలో తెలిసిన ఈ పురమునందు దర్శించవలెను పురుషయం ఈక్షతే ఈ పురమునందు ఆయన నివాసం ఏర్పరచుకుని ఉన్నాడు హిరణ్య గర్భుని కంటే కూడా పైన ఉండే పరమాత్మ ఇక్కడ ఉన్నాడు మీరు ఇక్కడ దర్శించండి అని మీకు శృతి చెప్తోంది కాబట్టి ఇది హిరణ్య పై ఉండే పరమాత్మ యొక్క పురం ఇది అంటే బ్రహ్మపురము ముఖ్యార్థమే సవా అయం పురుష సర్వాసు సర్వాసు పురుషు పురిషయ ఆ పరమాత్మకు పురుష అని పేరు ఎందుకంటే ఆయన పురిషయ పురమునందు నివాసం చేస్తాడు ఏ పురము అంటే అన్ని పురములయ్యందు ప్రతిపురమునందు ఆయన నివాసం చేస్తాడు కనుక ఆయనకి పురుష అని పేరు కాబట్టి ఇది బ్రహ్మపురమే తప్ప దీన్ని జీవపురంగా నువ్వు కష్టపడి వ్యాఖ్యానం చేయాల్సిన అవసరము లేదు అథవా సెటిల్ చేశారు అయినా ఇంకో అంశాన్ని కూడా ఇంకో రకంగా కూడా మీరు చూసుకోవచ్చు ఎలాగంటే జీవపురేవా అస్మిన్ బ్రహ్మ సన్నిహితం ఉపలక్ష్యతే ఓన్లండి దీన్ని జీవపురమే తీసుకో ఇది నా ఇల్లు అని నువ్వు తీసుకో నా దేహము అంటున్నాడంటే దేహమే గేహము నా దేహము ఉన్నాడంటే నాకు దేహమే ఇది నా ఇల్లు ఇది జీవపురము ఇది కూడా నాది కాదంటే ఇంకేం మిగిలింది నాకు కాబట్టి ఇది నా ఇల్లే అని తీసుకున్నప్పటికీ కూడా నీకు బాగా దగ్గరగా దేవుడు ఎక్కడున్నాడు సన్నిహిత బాగా దగ్గరగా దేవుడు బాగా దగ్గరగా దేవుడు ఎక్కడున్నాడంటే చిలుకూరు వెంకటేశ్వర స్వామి అనకూడదు అక్కడ తిరుపతి బాగా దూరం అయింది చిలుకూరు దగ్గరైంది నాట్ లైక్ దాట్ బాగా దగ్గర ఎక్కడున్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి జీవపురం బ్రహ్మశబ్దానికి జీవుడు అని అర్థం చెప్పి దీన్ని బ్రహ్మపురము అంటే జీవపురము అని నువ్వు సెటిల్ చేసినా కూడా ఆ జీవపురంలోనే ఆ పరమా పరబ్రహ్మ ఉన్నాడు కాబట్టి ఆ జీవపురంలో ఉండే దహర ఆకాశము పరమాత్మయే విషయాలు ఎలా చెప్తారండి ఉదాహరణకి యథా శాలగ్రామే విష్ణు సన్నిహిత ఇది తద్వత్ పూర్వం వాళ్ళు రూపం అంటే ఇప్పుడంత ఇప్పుడంతల్లా లేదు శాలగ్రామ శిలాయాం శాలగ్రామం అనే శిల ఉంటుంది గండకీ నదిలో ఉండే శిల ఆ శిల గుండ్రంగా ఉంటుంది దానికి రూపమే ఉండదు రూపం రూ పర్టికులర్ రూపమే ఉండదు అది ఎలక్ట్రికల్ షేప్లో ఉంటుంది ఇక ఇదే విష్ణువు ఎందుకంటే దీని వ్యాఖ్యానం ఎలాగంటే దీని వివరణ ఎలాగంటే ఆ శాలగ్రామ శిలను చూస్తే నీ బుద్ధిలో ఏ సంకల్పం పుడుతుంది ఈశ్వర సంకల్పం పుడుతుంది అంచేత అది ఈశ్వ అది విష్ణు సాలగ్రామశిల చూడకుండగా నేను సాలగ్రామ శిల కేసు చూడకుండగా మిగతా శిలల కేసు చూస్తున్నాను అనుకోండి అప్పుడు ఏ బుద్ధి పుడుతుంది ఈ శిలలను ఉపయోగించి మనం ఇల్లు కట్టచ్చు లేకపోతే ఈ శిలల్ని బ్రేక్ చేసి మనం బిజినెస్ చేయచ్చు అని ఏదో సంసార బుద్ధి పుడుతుంది వీడికి సంసార బుద్ధి బంధిస్తుంది ఈశ్వర బుద్ధి మనం పవిత్రం చేస్తుంది కాబట్టి ఈ సాలగ్రామ శిల ఇచ్చి ఎరే నువ్వు దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది దేవుడనే బుద్ధి కలుగుతుంది కదా బుద్ధి భగవత్ భగవద్భావనలుగా నిర్మాణం అవుతుంది కాబట్టి ఇక్కడ శిలని నిర్మాణం చేయడం కాదు బుద్ధి నిర్మాణం చేయడం బయట దేవాలయాన్ని కట్టడం కాదు లోపల దేవాలయాన్ని కట్టడం అందుకోసం పెట్టారు శిల అంచేత బయట రూపాన్ని అలా పెంచుకుంటూ పోవాల్సిన అవసరం లేదు బయట నువ్వు ఎంత పెడితే ఎంతవరకు బయట ఫిక్స్ చేస్తే మీ హృదయంలో దేవుడు ఫిక్స్ అవుతాడో అంతవరకే అంతకు మించి అవసరం లేదు కాబట్టి సాలగ్రామశిల దగ్గరగా నాకున్నది అంటే నేను చూస్తూ అంటే ఈ విష్ణువు దగ్గరగానే ఉన్నాడు అంతే అందుకోసమే తప్ప బయట మీరు ఊరికే గోపురాలు గుళ్ళు గోపురాలు పెద్ద పెద్దవి కట్టేసి అక్కడ దేవుణ్ణి పెట్టేసి హృదయంలో దేవుడు లేకుండా చేసుకోమని కాదు బుద్ధి భగవదాకార వగుత శాలగ్రామశల యొక్క ప్రయోజనము అంతే అంతకుమించి ఇంకా వేరే ఏమి లేదు కాబట్టి ఒక ఏమవుతుందంటే మూలతత్వం నుంచి పక్కకి జారిపోయి జారిపోవడం ప్రారంభిస్తే ఇంకా ఆ జారిపోవడం జారిపోవడం ఎక్కడికో జారిపోతారు అప్పుడు ఏమవుతుందంటే ఈ మూలతత్వం ఎంత దూరంగా వెళ్ళిపోతుందంటే అలాంటిది ఒకటి ఉందని కూడా ఎవడు పట్టించుకోనంత దూరంగా వెళ్ళిపోతుందండి ఈ శ్రీరామనవమి ముప్పై ఒకట ఒకట అనే దాని మీద చర్చలు చేస్తున్నది చూశాను నేను ఎవడు విరగదు పాము సాగదు ఎవడు ఇదమిత్తంగా చెప్పడు ఆ యాంకర్ అడిగింది ప్రమాణబద్ధంగా ఏది ప్రమాణంగా మనం తీసుకోవాలి అని అడిగింది అడిగితే ఒక పండితుడు మరి పండితుడు ఆయన ప్రమాణం అనగా ఏమిటో మీకు తెలుసున్నా అని అడిగారు ఆ యాంకర్ని ఆవిడ పాపం వేలమోహం వేసింది ఆవిడేదో న్యూస్ రీడ్ చేసేటువంటి వాళ్ళు కొంచెం తెలుగు బాగా చదవగలిగి చూడ్డానికి కొంచెం నదురుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెడతారు అక్కడ ఆవిడని ప్రమాణం అంటే మీకు తెలుసునని ఈయన మహావిద్వాంసుడు అంటే నాకు తెలియదు అండి ఈయన ఇంకా ఆ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూడకుండా ఈయన ప్రమాణం గురించి చెప్పడం ప్రారంభించాడు ఎక్కడో విన్నాడు మొత్తానికి ప్రమాయాకరణం ప్రమాణం అని ఆ మాట చెప్పాడు చెప్పి ప్రత్యక్షం అనుమానం శబ్దం అని చెప్పాడు ప్రత్యక్ష ప్రమాణం చేత ఇప్పుడు శ్రీరామనవమిని ఎలా సెటిల్ చేస్తారు అనుమాన ప్రమాణంతో ఎలా సెటిల్ చేస్తారు శబ్ద ప్రమాణం దగ్గరికే రావాలి కదా అక్కడే కదా పేచి అని ఇలాగ చెప్పుకుంటూ పోతున్నాడు ఆయన ఈ మూడింటి గురించి రామరావు గురించి ఏం చెప్పడు అప్పుడు ఆవిడ ఉండబట్టలేక అయ్యాజయ్యా అదేదో సెటిల్ కాలేదు మీరు మళ్ళీ తర్వాత చెప్తున్నారు కానీ కమర్షియల్ బ్రేక్ ఆగండి అని ఆపిండి ఆయన ఆపి ఆయన అప్పుడు ఆగాడు మళ్ళీ కమర్షియల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఏం చెప్తాడో నేను జాగ్రత్తగా వేచి ఉన్నాను ఇంకా ఆయన ఏం చెప్పలేదు దెబ్బలాడేసుకుంటున్నారు తర్వాత ఆవిడ ఇంకో మాట ఉంది ఏమంటే మీరు ఇంతలా దెబ్బలాడుకుంటే ఎలాగండి మీరందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి ఆదర్శంగా నిలవాల్సిన మీరు ప్రభుత్వాన్ని ఒక రకమైన ఇరకాతంలో పెట్టే విధంగా ఇంతలా దెబ్బలాడుకోవడం ఏం న్యాయము అని అడుగుతోంది అలాగే అడిగితే అప్పుడేనా వీళ్ళు కొంచెం ఒక సెటిల్మెంట్కి రద్దాం మనం అనే దృష్టే లేదే ఆవిడికి వాడు చెప్పింది తప్పును ఈయనంటాడు ఈయన చెప్పింది తప్పును ఆయన అంటాడు పైగా ఏప్రిల్ ఒకటిని కళ్యాణం చేస్తే లోకానికి అరిష్టము చెప్తున్నాడు ఆయన ఎంత తప్పు ఆ మాట అలా చెప్పకూడదు కదా ఇప్పుడు శ్రీరాముడు కళ్యాణం రోజూ చేసుకోవచ్చు తప్పే ఉంది ఏప్రిల్ ఒకటిని చేస్తే అరిష్టం అంట అని చెప్తున్నాడు ఆయన డంకా బజాయించి చెప్తున్నాడు పాప ఆవిడ ఏం చెప్తుంది సమాధానం ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏప్రిల్ ఫస్ట్నే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనందరికీ అరిష్టం వస్తుందని చెప్తున్నాడు అంటే ఆయన ఇంతకుముందు ఇలాంటిదో ఒకటి చేశాడు నేను వద్దని చెప్పాను కృత్తికా నక్షత్రం నాడు చేయకండి కళ్యాణం అని చెప్పాను అగ్నిర్ణపాత కృత్తికాహన మంత్రం ఉంటుంది కృత్తికా నక్షత్రానికి దేవత అగ్ని కృత్తికా నక్షత్రంలో చేయొద్దని చెప్పాను అగ్ని నక్షత్రం అది అగ్ని నక్షత్రం అది కనెక్టే అంచేతనే కలకత్తాలో అగ్ని ప్రమాదం అయింది అని చెప్పాడు సరిగ్గా అదే టైంలో కలకత్తాలో అగ్ని ప్రమాదం అయింది నిర్ణయింది కాదు రెండు క్రితం నేను చెప్తున్నాను రెండు క్రితం ఒక అగ్ని ప్రమాదం అయింది హాస్పిటల్లో అప్పుడు పేషెంట్స్ అందరినీ దింపడం ఏదో హోళో ఇద్దరు పోవడం ఏదో అయింది అప్పుడు కొంతమంది పోయారు ఆ అగ్ని ప్రమాదానికి కారణము ఈ తిరుపతిలో చేసినటువంటి కృతికా నక్షత్ర పూజ అని చెప్తున్నాడు ఆయన చూడండి ఎలా కనెక్ట్ చేశాడు యూ షుడ్ నాట్ డూ దాట్ ఆ ఇప్పుడు నిన్నో అగ్ని ప్రమాదం అయింది మన రోడ్ల మీద బస్సు ప్రమాదాలు ఎప్పుడూ అవుతూనే ఉంటాయి మొన్న ఓ బస్సు కలవలో పడి మంది పిల్లలు చచ్చిపోయారు అది కొంచెం ఇంకొక రోజు ఆగి ఉంటే ఇక్కడ ఏప్రిల్ ఫస్ట్ చేయబట్టే అయిందని చెప్పింది లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ని చేయాలని వీళ్ళు అనుకోబట్టి ముందే అయిపోయిందని చెప్పినా చెప్పట్లు కూడా అరే పద నూట ముప్పై కోట్ల జనంలో ఏమో అవుతూ ఉంటాయండి నువ్వు ప్రతిదానికి అదృష్టం చూడకూడదు నేను శంకరభర్షణం చూస్తున్న పద్దెనిమిదో అధ్యాయంలో ఆయన వ్యాయామం చేశాడండి వీడు వ్యాయామం చేస్తే ఒళ్ళంతా చెమటపట్టి నడువు నొప్పి పుట్టింది ఏమంటే ఈ నడువు నొప్పి పుట్టడానికి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ కారణము అని చెప్పకూడదు అంటున్నారు ఆయన అలా చెప్పకూడదు ఎందుకంటే ఎదుర్కొండగా వ్యాయామం చేయడం వల్ల నడువు నిప్పుందనే దృష్టకారణం కనబడుతుంటే అదృష్ట కారణం నువ్వు తీసుకురాకూడదు వీడికి దృష్టకారణం ఏమీ లేకుండా కలిగిన సుఖ దుఃఖాలకి మాత్రమే మీరు అదృష్ట కారణాన్ని చెప్పాలి అని శంకరులు భాష్యంలో రాస్తున్నారు ఏం చెప్పమంటారు